అసలు ఏం జరిగిందంటే పంతొమ్మిదవ అధ్యాయం వారుణితో రొమాన్స్ కళ్ళు కాంపౌండ్కు మాత్రమే పరిమితమైన సారా సేవనాన్ని ఇంటింటికి ఇంటి లోపలికి స్టూడెంట్ల జేబుల్లోకి కూడా తరలించిన ఘనత మూటగట్టుకున్నాను పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది తిరుపతి దేవస్థానంలో దేవుడికి స్పిరిచువల్ సేవలు చేసిన నేను పంతొమ్మిది వేల ఎనభై ఆరు ఎనభై ఎనిమిదిలో ఎక్సైజ్ కమిషనర్ గా కొత్త పథకాన్ని అమలు చేసి స్పిరిటెడ్ సేవల్ని ప్రజలకు అంటగట్టాను కాకపోతే చిన్న ఆత్మానందం ఏమిటంటే నాతో పాటు ఈ కీర్తిని కొంత ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ దువ్వూర్ సుబ్బారావు కూడా పంచుకున్నారు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు రిలీఫ్ కమిషనర్ గా ఉన్న నన్ను అర్జెంటుగా బ్రదర్ మిమ్మల్ని ఎక్సైజ్ కమిషనర్ గా నియమిస్తున్నాం అన్నప్పుడు గుండెల్లో రాయిబడ్డట్టు సమాచార సాంస్కృతిక శాఖల కమిషనర్ కార్యదర్శి హోదా నుంచి నన్ను అకస్మాత్తుగా తప్పించి రిలీఫ్ కమిషనర్ గా ప్రభుత్వాన్ని నియమించి ఎనిమిది మాసాలు కూడా నిండలేదు మళ్లీ ఇంతలోనే బదిలీ సరే ముఖ్యమంత్రులు నమ్మకమైన వాళ్ళు ఏం చెబితే అది నమ్మి అధికారులను బదిలీ చేయడం ఈ ప్రజాప్రభుత్వ వ్యవస్థలో ఒక భాగం అని సరిపెట్టుకుని ఆకస్మిక బదిలీని ఆనందంగా అలింగనం చేసుకోవడం అలవాటైపోయింది కనుక ఈ బదిలీ కూడా అలాంటిదేనా ముఖ్యమంత్రి మాటలని బట్టి సారి బదిలీ అయితే చెప్పుడు మాటలు విని చేశారు కానీ ఈసారి కాదు ఆయన కావాలనే నన్ను ఈ పోస్ట్కి ఎంచుకున్నారు అదే నాకు పెద్ద సమస్య ఎక్సైజ్ కమిషనర్ పోస్ట్ నాకు వద్దనుకున్నాను వద్దంటే వద్దు నా మనసు నొక్కి చెప్తోంది కానీ ప్రభుత్వం ఏ పోస్ట్ ఇస్తే ఆ పోస్ట్ లో పనిచేయాల్సిందే ఇష్టం లేకపోతే సెలవు పెట్టిపోవాలి తప్ప ఈ పోస్ట్ లో నేను చేరను అని లిఖిత పూర్వకంగా ఏఐఏఎస్ అధికారి చెప్పలేడు అది సర్వీస్ నియమాలకు విరుద్ధం నిజానికి ప్రభుత్వంలో ఫలానా పోస్ట్ గొప్పదని ఫలానా పోస్ట్ పనికిరానిదని అంటూ ఉండదు అన్ని పోస్టులు గొప్పవే దేని ప్రత్యేకత దానిదే మనిషి శరీరంలోని కాలి చిటికిన వేలు దగ్గర నుంచి నెత్తి మీద శిరోజియాల దాకా ఏది పనికిరాదని చెప్పగలం కాకపోతే మనిషి మొహంలో కళ్ళు ముక్కు బొగ్గలు ఇలా కొన్ని అవయవాల్లో ఆకర్షణ కనిపించినట్లే ప్రభుత్వంలోనూ కొన్ని పోస్టులు ఆకర్షణీయంగా ఉంటాయి సమర్థులైన అధికారి ఎంత ఆకర్షణ రహితమైన పోస్టుకైనా తమ సామర్థ్యంతో ప్రాధాన్యత పెంచేయగలడు కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి నన్ను అడుగుతున్నది వేరు ఆకర్షణ లేని రిలీఫ్ కమిషనర్ పోస్ట్ నుంచి చాలా మంది ఐఏఎస్లు అధికారులు ఆనందంగా స్వీకరించే ఎక్సైజ్ కమిషనర్ పోస్టులో చేరమంటున్నారు క్షమించండి సార్ ఈ పోస్టులో నేను చేరలేను మీరు ఇంకెట్ ఇచ్చినా తప్పకుండా అని ప్రాధాన్యపూర్వకంగా ముఖ్యమంత్రిని అడుగుతున్నాను లేరుదర్ మేము బాగా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాం మీరు చేరండి అంతా మంచి జరుగుతుంది ముఖ్యమంత్రి నన్ను పూర్తిగా మాట్లాడనివ్వకుండానే చెప్తున్నారు అయినా నేను వదిలిపెట్టలేదు బ్రతిమాలే సార్ నేను తిరుపతి దేవస్థానంలో చేసి చేరిన మరుక్షణ నుంచి డ్రింక్స్ తీసుకోవడం మానేశాను దేవస్థానంలో ఉద్యోగం నా అలవాట్లనే ఆలోచన విధానాన్ని మార్చేసింది ఆధ్యాత్మిక సాధనలో పడిపోయాను ఇప్పుడు మళ్లీ సారా బ్రాందీ విస్కీ అమ్మే ఉద్యోగం చేయాలంటే మనస్కరించడం లేదు దయచేసి నా బదులు వేరెవరినైనా వేయండి సార్ రామారావు గారు బ్రదర్ మీరు త్రాగరంటే ఇంకా మంచిది మీలాంటి వాళ్లే ఆ పోస్టుకు న్యాయం చేయగలుగుతారు నేను త్రాగను కానీ ముఖ్యమంత్రి హోదాలో ఎక్సైజ్ శాఖను కూడా చూస్తున్నాను కదా ఇది ఉజ్యోగ ధర్మం పైగా ఇప్పుడు ఆ శాఖలో చాలా మార్పులు తీసుకురావాలి కళ్ళు సారా విక్రయాలు మొదలైన ఆప్కారి వేలం పాటల ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచాలి లేకపోతే కిలో రెండు రూపాయల బియ్యం పథకానికి వందలాది కోట్లు ఎక్కడి నుంచి తెస్తాం ఇప్పుడున్న స్థితిలో ఎక్సైజ్ అధికారులు సారా కాంట్రాక్టర్లు కొమ్మక్కై ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి ఈ దోపిడీకి బ్రేక్ వేయాలి మరో మూడు మాసాల్లో జరగనున్న ఆబ్కారీ వేలం పాటల్లో ఆదాయాన్ని పెంచుకోవాలి సమర్థులు విశ్వసనీయమైన అధికారులతో మాత్రమే ఇది సాధ్యం అని మిమ్మల్ని ఎంచుకున్నాం మీరింకేం చెప్పినా నేను వినదలుచుకోలేదు ముఖ్యమంత్రి అంతకరాఖండిగా చెప్పాక ఏం చేయగలను సెలవు పెట్టి వెళ్ళిపోతే పిరికి భయపడి పారిపోయానని సహోద్యోగులంతా చెవులు కోరుకుంటారు దాదాపు ఇరవై ఏళ్లు సర్వీస్ చేసి పిరికి పంద అనిపించుకోవాలా అంతలోనే అనిపించింది భగవంతుణ్ణి నమ్ముతున్నాను కదా ఇది కూడా ఆయన ప్రసాదమే అనుకుందాం నేను ఇక ముఖ్యమంత్రికి ఎదురు చెప్పలేదు సరేలే ఏదో ఒక ఉద్యోగం చేయాలి కదా కళ్ళు మూసుకుని ఓ ఏడాది రెండేళ్లు గడిపేస్తే బదిలీ వస్తుంది అని కొన్ని కొత్త పోస్టులో చేరిపోయాను కానీ భయంకరమైన ఊబిలో కూరుకుపోయాను ఆబ్కారీ శాఖ ద్వారా ఒక ఏడాదిలో వచ్చే ఆదాయం ఎంతో అక్టోబర్కి ముందుగా జరిగే సారా వేలం పాటలలోనే తేలిపోతుంది వేలంపాటల్లో ఎంత ఎక్కువగా పాడతారో ఆ ఏడాది కల్లు సారాల మీద ఖచ్చితంగా వచ్చే ఆదాయం అమ్మకాలు బాగా ఉంటే ఏడాది చివరకు మరికొంచెం పెరగవచ్చు నేను ఎక్సైజ్ కమిషనర్ చేరే నాటికి ఈ సారా అమ్మకాలన్నీ ఒకటి రెండు సిండికేట్ల గుత్తాధిపత్యంలో ఉండేవి మాగంటి రవీంద్రనాథ్ చౌదరి మా గుంట వంటి కొద్ది మంది ఈ సిండికేట్లు ఉండటంతో వేలంపాట ఎంత వరకు పాడాలో వాళ్లే నిర్ణయిస్తారు డమ్మి పోటీదారులను కూడా వాళ్లే నిలబడతారు ప్రభుత్వ పరంగా మేము చేయగలిగిన తల్లా ఎన్ని చోట్ల ఎన్ని కళ్ళు సారా దుకాణాలని నడపాలని అనుకుంటున్నాము ప్రకటించే ప్రభుత్వ సారా దుకాణాలకి వేలం పాటలు జరపడం పెద్ద సవాలు ప్రసా బాగా పనిచేస్తున్నట్టేనా అంటే ప్రభుత్వ సారా దుకాణాలు అంటూ నానా అవస్థాపడి చిన్న కాంట్రాక్టర్లను ప్రోత్సహించి తీసుకొచ్చి పోటీలో నిలబెట్టిన సిండికేట్లు మనుషులు వాళ్ళని భయపెట్టడము ప్రలోభ పెట్టి సిండికేట్ లో కలిపేసుకోవడమో చేసేవారు యత ఈ వ్యవస్థలో సారా పాటల ద్వారా ఆదాయాన్ని ముఖ్యమంత్రి ఆశించిన రీతిలో పెంచడం దుస్సాధ్యం అని నాకు ఉద్యోగంలో జరిగిన కొద్ది వారాల్లోనే అర్థమైపోయింది దీనికి తోడు పాటలు జరగాక కూడా సారాని ఎలాంటి ప్యాకింగ్ లేకుండా కొలతలు లెక్కన అమ్ముతూ కాంట్రాక్టర్లే కల్తీ తీసి అమ్మేస్తుంటారని ఈ కల్తీ అమ్మకాల పట్ల పోలీసులు ఎక్సైజ్ అధికారులు శీతకం వేస్తూ దాంతో ప్రభుత్వ సారా విక్రయం తగ్గిపోయి కల్తీ సారా అమ్మకం పెరిగి కాంట్రాక్టర్లు వాళ్లతో కొమ్మొక్కైన ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే బాగుపడుతుంటారని ఇలా అనేక కొత్త విషయాలను తెలుసుకుని సారా విజ్ఞానం పెంచుకున్నాను నాకు ముందు కమిషనర్ ఉన్న కేవీఎస్ సూర్యనారాయణ సిండికేట్ లా తగ్గించడానికి చాలా కష్టపడ్డారు ఆయన రూపొందించిన కొన్ని విధానాలు సత్ఫలితాలను ఇచ్చాయి ఫలితంగా అంతకు రెండు మూడేళ్ల క్రితం యాభై అరవై కోట్ల రూపాయలుగా ఉన్న ఆదాయం నూట కోట్ల దాకా పెరిగింది కానీ కల్తీ సారాన్ని అరికట్టి పాటల్లో పోటీ పెంచితే ఒక్క ఏడాదిలోనే ఇంతకు ఆదాయం తీసుకురావచ్చు అనుకున్నాను కానీ ఎలా ఎలా బాగా ఆలోచించాను నాటు సారాన్ని కూడా బ్రాందీ విస్కీల్ లాగానే ప్రభుత్వమే సీసాల్లో సీల్ వేసి కాంట్రాక్టర్లు సరఫరా చేస్తే అలా చేస్తే కల్తీకి అవకాశం ఉండదు కదా ఈ ప్రతిపాదన ముఖ్యమంత్రికి నచ్చింది ఆదాయం పెరిగే ఆలోచన అయినా ముఖ్యమంత్రులు అందరికీ నచ్చుతారు ఫలితంగా జిల్లాల వారీగా బాట్లింగ్ ప్లాంట్లు నెలకొల్పి ఇలా సారాన్ని సీసాల్లో నింపి సీలు వేసి తాగే వాళ్ళని ప్రోత్సహించే ఉద్యమంలో భాగం పంచుకునేందుకు ప్రభుత్వమే ఒక సంస్థను ఏర్పాటు చేయాల్సి వచ్చింది ఆంధ్రప్రదేశ్ బేవరీజెస్ కార్పొరేషన్ అనే ఈ సంస్థకి ఎక్సైజ్ కమిషనర్ హోదాలో నేను చైర్మన్ నిజాయితీ పరుడు ఆయన దువ్వూరు సుబ్బారావు మేనేజింగ్ డైరెక్టర్ సుబ్బారావుని ప్రభుత్వం ఆ పోస్టులో వేయగానే నా దగ్గరికి వచ్చి తలపట్టు నాకు సారా వాసన పడదు సార్ ఈ పనులు నన్న ఇరికించారు ఏమిటి రైట్ క్వశ్చన్ టు ఎర్ రాంగ్ పర్సన్ సుబ్బారావు ఏం చేద్దాం నేను నీలాగే ఇరుక్కుపోయాను తప్పో రైట్ ముందుకెళ్ళటం తప్ప మరో మార్గం లేదు మనకి అన్నాను ఇద్దరు మనస్సాక్షిని చంపేసుకున్నాం సుబ్బారావు నేను కలిసి కార్పొరేషన్ ద్వారా జిల్లాలో బాట్లింగ్ ప్లాంట్ల కోసం స్థలాలు సేకరించాం సీసాలకు సారాన్ని నింపే యంత్రాలు కొన్నాం సీసాలకు కొన్నాం చేయడానికి క్రేట్లు సీసాలకు సీలు వేసే యంత్రాలు కొన్నాం పాటలు మొదలవ్వడానికి కొద్ది వారాల ముందే ఇవన్నీ రెడీ చేశాం అంటే సారా వేలం పాటల్లో విజేతలైన కాంట్రాక్టర్లు గతంలో ప్రభుత్వం సారా బలి నుంచి నేరుగా కొలతల లెక్కన సారా తెచ్చుకోవడం వీలుబడదు ఎంత సారా అమ్మాలన్నా మా బాటిలింగ్ యూనిట్ల నుంచి క్రేట్లలో సీసాలుగా తీసుకెళ్లే అమ్ముకోవాలి ఇలా చేయడం వల్ల కల్తీ సారా అమ్మకాలు తగ్గిపోయి ఆదాయం నూట యాభై రెండు కోట్ల రూపాయల దాకా పెరుగుతుంది అని నమ్మకం వచ్చేసింది చాలా కష్టపడ్డాడు కదా అని సుబ్బారావుని అభినందించాను చాలా బాగా చేసేవా ఏర్పాట్లన్నీ సుబ్బారావు విచిత్రమైన నవ్వు నవ్వాడు అతనికి కభిహృదయం అర్థమైంది ఇంకా చర్చించలేదు ఏదో ఒక దారిలోకి తీసుకొచ్చేసాం సారా సరఫరా వ్యవహారం ఆనందంలో ఉన్నాను కానీ ఆ ఆనందం నాలుగు రోజులు కూడా నిలవలేదు సీసాల్లో సారా నింపి సరఫరా చేస్తే ఆ సీసాలన్నీ ఖాళీ అయ్యాక బాటిలింగ్ ప్లాంట్ కి తిరిగి రావాలి అప్పటికి బాగా దుమ్ము కొట్టుకుపోయి ఉండి ఆ సీసాలని మళ్లీ నింపే లోపల వాటిని వేడి నీళ్లతో శుభ్రం చేయాలి లేదంటే ప్రజల ఆరోగ్యానికి ప్రమాదం ఆ ఏర్పాటు సంగతి ఏమిటి ఇలా చేసే లోపల బాటిల్స్ పగిలిపోతే ఆ నష్టం ఎవరు భరించాలి ఇలా ఆలోచిస్తుంటే పాలిథిన్ సంచుల్లో పాలు అమ్మినట్లే సారా కూడా ఎందుకు అమ్మకూడదు అన్న ఆలోచన వచ్చింది సుబ్బారావు నేను కలిసి ఈ ఆలోచనని ముఖ్యమంత్రి ముందు పెట్టాం రామారావు గారికి చాలా నచ్చింది అద్భుతం అలాగే చేయండి అన్నారు అంటే బాటిల్స్ కొని బాటిలింగ్ యంత్రాలు కొని క్రేట్లు కొని పడిన శ్రమ పెట్టుబడి అంతా బూడిదలో పోసిన స్కాచ్ అయిపోయింది మళ్లీ మొదలు ఈ బాటిలింగ్ ప్లాంట్లు ఉండే చోటే పాలిథిన్ సంచుల్లోకి సారాన్ని ఎంపే ఏర్పాట్లు చేయాలి అదృష్టవశాత్తు సుబ్బారావుకి అలసట లేకుండా పనిచేసే తత్వం ఉండటంతో కొద్ది రోజుల్లోనే మొత్తం ఏర్పాట్లన్నీ మార్చిపరేసాం ఈ బాటిలింగ్ యూనిట్ల ఏర్పాటుని పాలిథిన్ సంచుల్లోకి మార్పిడి చేశాం ఇదంతా జరుగుతున్నప్పుడు నాకు ఈ సారా అమ్మకాలు పెంచి ప్రజల ఆరోగ్యం నాశనం చేస్తున్నామన్న భావం మనస్థలు చేసేది ఎంతగా అంటే ఆ వ్యధ తట్టుకోలేక నేను నా ఆఫీసులో ఎక్సైజ్ కమిషనర్కి సెక్రటరీ హోదాలో పనిచేస్తున్నా మరో ఐఏఎస్ అధికారి ఏపీ విఎస్ పిలిచి సమకాలీన విదేశాల్లో ఆరోగ్యానికి హాని కలిగించని మధ్యం ఏది ఎలా అమ్ముతున్నారు అధ్యయనం చేయవలసినదిగా ఆగమేఘాల మీద పంపించాను అతను అధ్యయనం చేసి వచ్చి చెప్పింది ఆరోగ్యానికి హాని కలిగించినది ఆల్కహాల్ శాతం తక్కువ ఉండేది మద్యం త్యాగామన్న తృప్తినిచ్చేది తక్కువ ధరకు సామాన్యుడికి సరఫరా చేయగలిగినది బార్లీ గింజల నుంచి గోధుమ నుంచి తయారు చేసే బీరు మాత్రమే విదేశాల్లో ఇది పేదవాడి మద్యం ఓహ్ చాలా ఆనందం కలిగింది నాకు మళ్ళీ కొంచెం ఉత్సాహం వచ్చింది సుబ్బారావుకి చెప్పాను బాగుంది సార్ ప్రజలకు మేలు చేసిన వాళ్ళం కానీ ముఖ్యమంత్రి ఏమంటారు అంటూ సందేహం వ్యక్తం చేశాడు ఏమంటారు అద్భుతంగా ఉందంటారు ఇంత మంచి ఆలోచనలు ఎందుకు వద్దంటారాయా కదా చెప్దాం అంటూ ధీమాగా అనేశాను ఎక్సైజ్ ఆదాయాన్ని మనం పెంచడమే ముఖ్యమంత్రికి ముఖ్యం ఎలా పెంచాం అన్నది కాదు కదా అనుకున్నాను ఎంత వేర్రి వాళ్ళం ముఖ్యమంత్రి మా ప్రతిపాదనను నిర్ద్వందంగా తిరస్కరించారు ఇప్పుడేమిటండి మళ్లీ రెడ్డి వచ్చి మొదలాడమన్నట్లు ఇప్పుడు చేస్తున్న ఏర్పాట్లు వేలంపాట్ల నాటికి సారా సరఫరా చేయలేమని మీకేమన్నా అనుమానమా అని ఎదురు ప్రశ్నించారు అంటే అది చేయలేక కొత్త ప్రబాదం తీస్తున్నామని ఆయన అనుమానం పైగా బీరు తయారీకి లైసెన్సులు ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి కావాలి ఇవన్నీ ఎప్పుడు జరగాలి అయినా కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తనకు సహకరిస్తుందా ఇన్ని సందేహాలతో ఆయన బీరు ప్రతిపాదనను బుటదాఖలా చేశారు ఏం చేస్తాం సుబ్బారావు నేను మళ్లీ పాలిథిన్ సంచుల్లో సారా అమ్మకానికి రెడీ అయ్యాను ఆ భారీ వేలం పాటలు మొదలయ్యాయి అకస్మాత్తుగా ముఖ్యమంత్రి దగ్గర కబురు వచ్చింది నాకు తెలిసిన ఒకరిద్దరు పండితులను పిలవమన్నారు పిలిచాను సారా అమ్మకాలకు ఒక పేరు పెట్టాలని వాళ్లతో చర్చించాను ఎన్టీ రామారావు గారిలో ఒక పథకం పేరు కోసం నిశితంగా సాహితీవేత్తలతో చర్చించిన ముఖ్యమంత్రిని నేను చూడలేదు తెలుగు భాష మీద భారతీయ సంస్కృతి మీద ఆయనకున్న మక్కువ అలాంటిది చివరికి సారాకి అంటే మద్యానికి మన పురాణాలలో అభిమాన దేవత ఆదిశేషుని భార్య వారుణి పేరు బాగుందన్నారు వారుని ఇప్పుడు ప్రజల్లో ఏరుల్లో ప్రవోహింపజేయాలి కాబట్టి వారుని వాహిని అని నామకరణం చేశారు నిశ్శబ్దంగా ఆదిశేషుడికి ఓ నమస్కారం పెట్టి వారుని వాహిని వేలం పాటల్లో మునిగిపోయాడు సిండికేట్లు మళ్లీ పడగ విప్పాయి ఏరియాల వారీగా ఏం చేసుకుని పాటల స్థాయి తాము అనుకున్న దానికంటే పెరగకుండా డమ్మీ పోటీదారులను రంగంలోకి దింపాయి ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు హైదరాబాద్ విశాఖపట్నం విజయవాడ తిరుపతి ప్రతి చోట ఇంతే తంతు నిరాశ నిస్పృహ చుట్టుముట్టేశాయి ఇప్పుడు పాటల స్థాయి పెరిగి ఆదాయం పెరగకపోతే నేను అయిష్టంగా చేస్తున్నాను కాబట్టి పెరగలేదనో లేక నేను కూడా సిండికేట్లతో చేతులు కలిపాను ముఖ్యమంత్రి భావించవచ్చు ఆయన భావించకపోయినా భావించేలా చేసేవాళ్ళు ఎవరిలో ఒకళ్ళు ఉండనే ఉంటారు కదా పైగా జంట నగరాల్లో అప్పుడు సారా అమ్ముతున్న రాజుగారి కంపెనీ ఈసారి మీరు గట్టిగా బలవంతం చేస్తున్నారు కాబట్టి నెలకి యాభై లక్షలకు పడతాం అదైనా మీరు ధూళిపేట గుడుబాన్ని అరికెట్టగలిగితేనే అంటూ మాకు సవాల్ కూడా విసిరింది నా తరఫున వాళ్ళని బతిమాలడం మా అధికారుల పని బాగా ఆలోచిస్తే నాకు అర్థమైందల్లా ఆంధ్రప్రదేశ్ లో ఈ సారా సిండికేట్ల గుత్తాధిపత్యాన్ని ఛేదించే శక్తులు ఈ రాష్ట్రంలో లేవు కాబట్టి బయట నుంచి రప్పించాలి ఆలస్యం చేయకుండా బెంగుళూరు మద్రాసుల్లో ఎక్సైజ్ కమిషనర్లతో మాట్లాడి అతి కష్టం మీద అక్కడ పెద్ద కాంట్రాక్టర్లకు ఇక్కడ కావలసినంత మద్దతు ఇస్తామని చెప్పి ఒప్పించి మూడు గ్రూపుల్ని కొత్తగా రంగంలోకి దింపాను ఒక గ్రూప్ వైజాగ్కి ఒకటి విజయవాడకి మరొకటి హైదరాబాద్కి జంట విషయంలో తమిళనాడులో ఎన్జి రామచంద్రన్ కు సన్నిహితుడైన ఒడియార్ గ్రూప్ చాలా మొహమాట పెట్టి హైదరాబాద్ తీసుకొచ్చి చూపించి ముఖ్యమంత్రిని కలిసి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చి రంగంలోకి దించాను ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది అంతకు కుంటి శాఖలు చూపించి యాభై లక్షలకు మించి పాడుకోమని చెప్పిన వాళ్ళు తొంభై లక్షల దాకా వెళ్లారు కానీ ఒడయార్ గ్రూప్ ఒక కోటి ఐదు లక్షల రూపాయలకి జంట సారా అమ్మకాల హక్కు గెలుచుకుంది క్రమంగా ఈ భారత రాష్ట్రం వ్యాపించింది సిండికేట్లలో అలజడి పెరిగింది పోటీ పడి పాడకపోతే అసలు సారా వ్యాపారం నుంచే పూర్తిగా తుడిచిపెట్టుకుపోతామన్న భయంతో చిన్న చిన్న కాంట్రాక్టర్లు సిండికేట్ల నుంచి విడిపోయి స్థానికంగా తమ తమ ప్రాంతాల్లో దుకాణాలు పాడుకోవడం మొదలెట్టారు సిండికేట్లు బ్రద్దలయ్యాయి క్రమంగా పోటీ పెరుగుతూ పోయింది మా వ్యూహం ఫలించి మా పాటలో ఆబ్కారి ఆదాయం ఒక్కసారిగా నూట కోట్ల రూపాయలు అదనంగా పెరిగింది ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారి ఆనందం కట్టలు దించుకుని వారుని వాహిని ఆదాయాల్లో ప్రవహించింది మా అదృష్టం బాగుండి జాయితీపురుడైన అశోక్ గజపతిరాజు ఎక్సైజ్ మంత్రి కావడంతో ఆ ఏడాది అక్రాక్లందరికి కల్తీ సారా శక్తుల నుంచి రక్షణ కల్పించాం వాళ్ళని మా ఎక్సైజ్ అధికారులు తీర్పు తినకుండా అడ్డుపడగలిగాం అప్పటి సారా తాగటం అనేది ఒక దుర్వ్యసనమని ఇది నలుగురు చూస్తుండగా చేసేది ఎక్కడ పడితే అక్కడ చేసేది కాదన్న దురాభిప్రాయంతో ఉన్న ప్రజలకి మేము చాలా ప్రోత్సాహం అందించాం ఇందుకోసం క్రింది స్థాయిలో ఎక్సైజ్ అధికారులు సిబ్బంది పల్లెల్లోకి పట్టణాల్లో ప్రతి వీధిల్లోకి వెళ్లేలా ప్రచారం చేసిన సందేశం ఒకటే వా వా దుకాణం దగ్గరే తాగక్కర్లేదు ప్యాకెట్ కొనుక్కుని జేబులో పెట్టుకుపోవచ్చు ఎక్కడైనా చాటుగా తాగొచ్చు అంతే రిక్షాలు ఆగేవాళ్ళు కూలు చేసుకునేవాళ్ళు సరదాగా తాగాలనుకునేవాళ్లు వగైరా అన్ని రకాల సారాభిమానులు బావా సారా ప్యాకెట్లు జేబులో కుక్కుని తిరిగారు రాగటం ఎంత సులభం అనుకుంటూ స్టూడెంట్లు సైతం సారా ప్యాకెట్లను తాగిస్తూ వచ్చారు సారా పాటలు ముగిశాక ముఖ్యమంత్రి నన్ను పిలిచి ప్రత్యేకంగా అభినందించారు కొన్ని మాసాల తర్వాత ఒకసారి ప్రముఖ మద్యం డిస్ట్రిబ్యూటర్ మాగుంట సుబ్బ్రామిరెడ్డి ఒక సెలవు రోజు మధ్యాహ్నం మా ఇంటికి వచ్చారు మర్యాద పూర్వకంగా ఆయన పుల్లారెడ్డి స్వీట్స్ ప్యాకెట్ ఇచ్చి బెంగళూరు వెళ్లాలి సార్ అంటూ హడావుడిగా వెళ్ళిపోయారు ఆయన అటు వెళ్లిన కాసేపటికే మా పిల్లలిద్దరూ స్కూల్ నుంచి వచ్చారు ఎదురుగా ఉన్న ప్యాకెట్ చూసి స్వీట్లు తిందామని ప్యాకెట్ విప్పారు అంతే షాక్ తిన్నారు అందులో స్వీట్లు లేవు కరెన్సీ కట్టలు ఉన్నాయి వెంటనే అవినీతి నిరోధక శాఖ అధికారులకు టెలిఫోన్ చేశాను వాళ్ళు రెడ్డి గారిని బేగంపేట ఎయిర్పోర్ట్ బెంగళూరు విమానం ఎక్కకముందే అరెస్టు చేశారు ఆ తర్వాత కాలంలో ఆయన పార్లమెంట్ సభ్యుడైన తర్వాత నేను ప్రధానమంత్రి కార్యాలయంలో పనిచేసే రోజుల్లో నాతు చెప్పారు సార్ మీరు సారా కాంట్రాక్టర్ని దగ్గరకు తీయడం చూసి ఫలానా మీ డిప్యూటీ కమిషనరే నన్ను అలా ప్రోత్సహించి పంపించాడు లేకపోతే అలా జరిగేది కాదు అంతేలేండి మీరు మాత్రం ఏం చేస్తారు ఆ ప్యాకెట్ డెలివరీని నేను వారింటితో సాగించిన రుమాన్స్ ఫలితమే కదా అనేసి అని ఆపుకోలేక